తమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోపి సాదనంహాగణాధిపతాం శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురుపరంపరా భద్రం కణేభిశృణుయామదేవా भद्रम पश्येम्षधा स्थि सुुवासूषे मेवितुस्व इंद्रो वृद्ध्रवा स्न कोषा विश्वदा स्वस्ति नाश्यो अभीष्टने नो बृहस्पतिर्द धा శాంతిశాశాంతిరోధో నోత్పత్తి నద్ధో న సాధక నుర్న వై ము పరమాధత నా బద్ధ న సాధక న నై ముక్త వై అంటే ఎంఫసిస్ ముక్తుడు లేడు బోద్ధుడు లేడు ఇక ఎలా అనిపిస్తుంది తప్ప ఎందుకంటే దేహానికి బంధమా బంధం దేనికి దేహానికా దేహము జడము జడమైన దేహానికి బంధం ఉండదు మనస్సు కూడా జడమే తర్వాత ఎప్పుడు దేహం కానీ మనస్సు కానీ మాకు బంధము అని వచ్చి కంప్లైంట్ చేయవు ఆత్మ చైతన్యానికి బంధం ఎక్కడి నుంచి వస్తుందండి లేదే లేదు ఇంకా దేనికి బంధం కాబట్టి వాస్తవమైన బంధమేం లేదు అజ్ఞానము కల్పితమైన బంధమే తప్ప వాస్తవమైన బంధం లేదు సో బంధం కల్పితమైతే మోక్షం కల్పితము ఈ పదాలు ఎలా ఉంటాయంటే కల్పిత బంధము కల్పిత మోక్షము అన్నా బంధము లేదు మోక్షము లేదు అన్న ఒకటే అదేవో భిన్నంగా అలా అనిపిస్తాయి కానీ రెండు ఒకటే కారణం ఏంటంటే అజ్ఞానం చేత ఏది అనుభవానికి వస్తుందో అది వాస్తవంగా ఉన్నది కాదు అది మనం అర్థం చేసుకోవాలి అజ్ఞానం చేత కలిగే అనుభవము యథార్థం ఎందుకు అవుతుంది కాబట్టి బంధమోక్షములు లేవు తర్వాత మనకు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మను తెలుసుకున తెలుసుకొనవలను తెలియాలనే కోరిక ఎప్పుడైతే అక్కడ జిజ్ఞాసాపదాన్ని ప్రయోగించారో మహర్షి ఆ జిజ్ఞాసాపదమే సరిపడుతుంది బంధము అధ్యాస సిద్ధమే కానీ వాస్తవంగా ఉన్నది కాదు అని జిజ్ఞాస చేతే జిజ్ఞాసాపదమే ఎందుకంటే బంధం యథార్థమైనట్లయితే తెలుసుకోవటం వల్ల ఉపయోగమేముంది బంధము ఉన్నది అని తెలుసుకుంటుంది దానివల్ల ఉపయోగం ఉంటుంది సో ఇప్పుడు ఒకరిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు రాత్రి పడుకుని నిద్రపోతాడు ఏదో రకంగా నిద్రపోతాడు తెలుగు వచ్చిన వెంటనే ముందేమనుకుంటాడు అది నేను ఇంట్లో ఉన్నాను అని అనిపిస్తుంది ముందే ఏమనిపిస్తుంది ఇంట్లో ఉన్నాననిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడూ జైలుకి వెళ్ళిన వాడికి హఠాత్తుగా తెలుగు ఇంట్లో ఉన్నానని అనిపించి ఇంట్లో ఉంటే పట్టు పరుపు అదే అదే ఇంత గట్టిగా ఉండేవిటబ్బా ఇది అని చూసుకుంటే అక్కడ ఏదో బలం ఏదో ఎక్కడో పడుకుంటాడు అప్పుడు కళ్ళు తెరిచి జాగ్రత్తగా చూసి ఓహో నేను జైల్లో ఉన్నాను అని తెలుసుకుంటాను దెన్ తెలుసుకుంటే ఏమండి బంధం పోయిందా కాబట్టి తెలు బంధం యథార్థమైతే తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఉంది కానీ ఇక్కడ జిజ్ఞాసాపదాన్ని చెప్తున్నారే తెలుసుకోవాలనే కోరిక అథాతో బ్రహ్మ జిజ్ఞాస కాబట్టి జిజ్ఞాసాపదము యొక్క సామర్థ్యం చేత బంధము అనుభవానికి వస్తున్నమాట వాస్తవమే అయినా అది యథార్థం కాదు ఒకవేళ బంధం యథార్థం కాదనుకోండి జిజ్ఞాసతో పోతుంది విచారం చేసేసి తెలిసేసుకుంటే పోతుంది అంతే నేను బంధింపబడి ఉన్నాను అని అనుకుంటాడు బంధింపబడి ఉండడం బంధం లేదో ఒక ఒక ఒక ఒక అమ్మాయి వివాహం అవ్వలేదని ఏదో బెంగ పెట్టుకునేవాడు మా అమ్మాయి వివాహం కాలేదని బెంగగా ఉండేవాడు అమ్మాయి సదుపులో ఉద్యోగం చేస్తూ ఉండేది నేను అన్నాను ఎందుక వివాహం అవడం ఎందుక వివాహం అయితే ఏమిటో ఉపకారం ఇంట్లో ఉంది నీకు తోడుగా చేతిగా చేదోడు వాదోడుగా ఉంది పది రూపాయలు సంపాదిస్తుంది కాదు నా దగ్గర డబ్బు ఉంది కొన్ని నీకు సేవ కూడా చేస్తుంది కదా నువ్వు కన్న కూతురు నీ ఎదుర్కొంటున్నా చక్కగా హ్యాపీగా తిరుగుతుంటే ఆవిడ దుఃఖపడుతుందా లేదా ఆవిడ దుఃఖపడలేదు నీకెందుకు దుఃఖం ఆవిడికి లేని దుఃఖం నీకెందుకు అయినప్పుడు అవుతుంది ఈశ్వరుని సంకల్పాన్ని బట్టి ఎప్పుడైతే అప్పుడు అవుతుందో అమ్మ మీరు అలాంటి ఉంటే నాకు ఎంతో ఉల్లాసంగా మనస్సుకెదో బరువు తీసినట్టు అయిపోయిందండి అని ఇవ్వడు నిజానికి తర్వాత అయింది పెళ్ళి కాబట్టి పెళ్ళి అయ్యే వరకు ఈ బెంగా ఈ బంధం ఎందుకండి అనవసరం కదా అయినప్పుడు అవుతుంది అని ఒక అసంగ భావనతో ఉండిపోతే బంధమే అయ్యో అవ్వలేదు అయ్యో అవ్వలేదని ఆసక్తి పెట్టి కూర్చుంటే అంతా కాబట్టి బంధం అనేది నుంచి వచ్చింది భావనని బట్టి బంధం భావనను మీరు సెట్రైట్ చేసేస్తే బంధమే లేదు దాన్ని జిజ్ఞాస అంటారు అటువంటి జిజ్ఞాసా పద ప్రయోగం చేత బంధము అధ్యాస సిద్ధము అని నిరూపితం కాబట్టి ఇప్పుడు బుద్ధుడెవడు ఎవడైతే నేను బుద్ధుండని భ్రమ ఉంటాడో అలా అనుకుంటాడో అంటే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మానవుడికి తాను బొద్ధుండనే అనుకోవటంలో సంతృప్తి ఉంటుంది నేను బంధు బంధంలో ఉన్నాను నేను కష్టపడిపోతున్నాను అని అనుకోవడం ఆ మాట గరుడికి చెప్పడం అవునండి మీరు నిజంగా కష్టపడుతున్నారండి అని వాళ్ళ చేత అనిపించుకోవటం దీంట్లో ఒక సంతృప్తి ఉంటుంది మానవుడికి అని చెప్పనే ఎవరైనా నేను చాలా కష్టపడిపోతున్నాను అని అన్నప్పుడు మీరేం కష్టపడుతున్నారండి శుభ్రంగా పోయినోదిసేసి హైగా ఉన్నారు కదా అని అంటే దేవి గెట్ హర్త్ సంతోషించాల్సింది పోయి హర్త్ ఎందుకంటే ఆ సింపతికి అలవాటు పడుతుంటారు చిన్నప్పటి నుంచి మీరేం కష్టపడుతున్నారండి హైగానే ఉన్నారు కదా అండి ఇప్పుడు జ్వరం వచ్చిన వాడిని ఆ జ్వరం తగ్గి తగ్గిందా లేదా అనే హాఫ్ వే ఉన్నవాడిని ఆ మీకు బాగా తగ్గిపోతుందండు అంటే ఏమైనా అవుతా ఏమైనా ఫీల్ అవుతాడు ఏంటని ఇలా జ్వరం వచ్చి బాధపడుతుంటాయి తర్వాత ఊరి నుంచి వచ్చిన వాడిని ఆరు మాసాలు అయిన తర్వాత సపోజ్ ఊరి నుంచి వచ్చాడు అనుకోండి సపోజ్ స్వామీజీ ఊరు వెళ్ళి వచ్చాడు అనుకోండి ఆరు మాసాల తర్వాత స్వామీజీ మీరు చిక్కుపోయారు అంటే చాలా సంతోషంగా ఉంటుంది స్వామీజీ మీరు చాలా పుష్టిగా హైగా ఉన్నారు అంటే ఏమిటబ్బా మాట్లాడతారు మీరు అనిపిస్తుంది అంటే ఏమిటర్వాట మనము ఒక నెగిటివిటీకి అలవాటు పడుందాం అంతే సో ఐ ఐ ఫీల్ గుడ్ ఇన్ ఫీలింగ్ దట్ ఐఎమ్ నాట్ గుడ్ ఈ అజ్ఞానం అలా అంత లోతు లోతుగా ఈ అజ్ఞానం పాతుకుపోయింది ఈ బంధం కూడా అటువంటిది నాకు ఆసక్తి ఉంది ఆసక్తి ఉంది ఏం ఆసక్తి ఉంది ఆసక్తి లేదు ఉందని అనుకుంటూ ఉంటే ఉందని అనిపిస్తుంది ఉందని అనిపిస్తే ఉన్నట్టే అనిపిస్తుంది ఆ దుఃఖాన్ని వీడు ఉంటాడు ఆసక్తి లేదేం లేదు సో కాబట్టి బంధమోక్షాలు కల్పితములు ముక్తాభిమాని ముక్తోహి బద్దో బద్ధాభిమాన్యపి భాగవుతాం ముక్తుడు ఎవరండి ఎవడైతే నేను ముక్తుడను అనే అభిమానం కలిగి ఉంటాడో వాడే ముక్తుడు నేను ముక్తుడను నాకు బంధాలు లేవు శివోహం వాడే శివుడు ఎవడైతే నేను బుద్ధుడినే సంసారంలో ఉన్నాను పాపిని ఈ పాపాలన్నీ పోగొట్టుకోవాలి శివుడు అనుగ్రహించాలి లేకపోతే ఊళ్ళో వాళ్ళు లేకపోతే దేవతలు అనుగ్రహించాలి అని ఎవడైతే అనుకుంటూ ఉంటాడో వాడే బుద్ధుడు అభిమానం తప్ప మరొకటి ఏం ఇంకో శ్లోకం ఉంది కిం వదంతిహ సత్యేయం యా మతిసా గతిర్ భవేత్ అదే శ్లోకం అంటూ సెకండ్ హాఫ్ సో ముక్తీమానీ ముక్తో హి బో బద్ధాభిమాన్యపిం వదంతీహ సత్యేయం ఈ ఈ లో ఈ నానుడి ఈ లోకంలో అనుకునే మాట యథార్థం ఏమిటా మాట యా మతిస్సా గతిర్ భవేత్ మీ మతి ఎలా ఉంటే మీకు లభించే ఫలం అలా ఉంటుంది గతి అంటే ఫలము సో మతి అంటే బుద్ధి మీ బుద్ధి ఎందు నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి ఆ దురదృష్టవంతుణ్ణి నాకేదీ కలిసి రా లేదు అనుకుంటే అలాగే అయిపోతుంది వాడి బతి అంచేతనే మెడిటేషన్లో కూడా నేను పరమేశ్వరుని యొక్క పూర్ణమైన కృపకు పాత్రుడనే ఉన్నాను నాకు ఏం లేదు అని మెడిటేషన్ ఉంది మహాముద్ర మెడిటేషన్ ఆ మెడిటేషన్ చేసినట్లయితే అభ్యాసం చేసినట్లయితే ఈ నెగిటివ్ టెండెన్సీ ఆఫ్ నీ మైండ్ న్యూట్రలైజ్ అవుతుంది ప్రతి వాడికి ఉంటుంది నెగిటివ్ టెండెన్సీ ప్రతి వాడిలోనూ ఉంటుంది దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటే నేను బుద్ధుడను అయోగ్యుడను అభాగ్యుడను అనేటువంటి ఆ భావన తొలగిపోతుంది కాబట్టి బంధమోక్షములు కల్పితములే కానీ యథార్థం కాదు భాగవతం ఉద్ధవ గీతలో ఏమనుందంటే అజ్ఞాన సంజ్ఞవ బంధ మోక్ష అనే వాక్యం ఉంటుంది పదకొండో స్కంధంలో అజ్ఞానానికే మరో పేరు ఏమిటి సంసారంలో బంధము బంధము నుండి విముక్తి ఆ రెండు కూడా అజ్ఞానానికే పేరులు అంటే అర్థం ఏంటి వాస్తవమైనటువంటి బంధం కానీ వాస్తవమైనటువంటి మోక్షం కానీ లేనేలేవు ఎందుకంటే అజస్ర చి్యాత్మని భాగవతమే అజస్ర చి్యాత్మని కేవలే పరే ఆత్మ అంటే చితి అజస్రా అంటే పూర్ణమైన చిత్ చితి అంటే చైతన్యం ఎరుక అదే యథార్థస్వరూపం లేదు అది కేవలము అద్వితీయము పరము అంటే బంధమోక్షములు దుఃఖ మొదలైనటువంటి ద్వంద్వములకు అతీతమైనది సో విచార్యమానే తరణం ఇవాహని మీరు విచారం చేసి చూసినట్లయితే తరణి అంటే సూర్యుడు సూర్యునియందు రాత్రింపగళ్ళు ఉన్నాయా సూర్యునియందు రాత్రింపగళ్ళు లేవు సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు భూమండలం మీద నిలబడి భూమితో పాటు గిరగిరా తిరుగుతున్న వాడికి రాత్రింపగళ్ళు అనుభవ అనుభవానికి వస్తాయి తప్ప సూర్యుడియందు రాత్రింపగళ్ళు ఏమీ లేవు అలాగే మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది దేహంతో తాదాత్మ్యాన్ని చెంది నేను అజ్ఞానిని అనే ఒక మనోవృత్తితోటి పాదాత్మ్యాన్ని చెందినవాడు బుద్ధుడు నేను బుద్ధుణ్ణి అనే మనోవృత్తికి కట్టుబడ్డవాడు బుద్ధుడు నేను ముక్తుణ్ణి అని తెలుసుకున్నవాడు ముక్తుడు మనస్సు పాదాత్మ్యం వల్ల మీకు బంధమోక్షాలు వచ్చాయి తప్పిస్తే తాదాత్మ్యానికి అతీతంగా మనస్సుకు మీ స్వరూపంలో మీరు నిలిచి ఆ స్వరూపంలో బంధము లేదు మోక్షము లేదు నిజానికి ఒకటి జైలు నుంచి విడుదలయ్యాడు ఏదో కొంతకాలం జైల్లో ఉన్నాడు విడుదలయ్యాడు ఇంటికి వచ్చాడు భార్య పిల్లలు ఆహ్వానించారు ఏదో పండగ తీసారు రాక రాక వచ్చాడు సో హాయిగా భోజనం చేసి పడుకుని నిద్రపోయాడు పొద్దున్న లేవగానే అమ్మ నాకు విముక్తి కలిగిపోయింది అని సంతోషిస్తున్నాను ఏమిటి విముక్తి ఆ విముక్తి అనే అంటే అంతకు ముందు రోజు దాకా బంధాన్ని అనుభవించాడు ఆ బంధము యొక్క అనుభవాన్ని బేసిస్గా చేసుకుని ఈరోజు పొద్దున్న విముక్తి అని అనుకుంటున్నాడు ఆయన భార్య అలా ఆయన పిల్లలు అనుకుంటారా ఆయన ఇంట్లో ఉన్న ఇతర ఇతర వ్యక్తులు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు మేము విముక్తులమైపోయామనుకుంటారా అనుకోరు ఎందుకు అనుకోరు ఎందుకు అనుకోరు మేము ఎందుకంటే వాళ్ళకి బంధము యొక్క అనుభవమే లేదు కనుక దాని ఆపోజిట్ కూడా లేదు మీరు నిద్ర లేచిన అమ్మాయ మనకి జైలు జైల్లో లేము మనం మనం చక్కగా ఓపెన్నెస్ సొసైటీలో ఉంటాం అని అనుకుంటారా మీరు అనుకోరు జైలు నుంచి వెళ్ళొచ్చిన వాడు అనుకుంటాడు ఎందుకు అనుకోరు మీరు అలాగా ఎందుకంటే మీకు ఆపోజిట్స్ మీకు లేవంతే ఈ జైలు నుంచి వెళ్ళొచ్చిన వాడే ఐదేళ్లకో పదేళ్లకో వాడు చుట్టుముట్టం అందరూ కూడా మరిచిపోయారు అనుకోండి వాడు జైలు వెళ్ళొచ్చాడని వాడు నిద్ర లేచిన వెంటనే నేను జైల్లో లేను ఓపెన్ సొసైటీలో ఉన్నా అనుకుంటాడా అనుకో వాడు కూడా అనుకో ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు అనుకుంటాడు అంటే ఎంతసేపు ఆ స్మృతితోటి మీరు ఐడెంటిఫై కాకుంటే మీకు బంధమోక్షములనే ద్వంద్వము ఉండనే ఉండదు అంటే దీన్ని బట్టి సుఖదుఖములు ఇలాంటి ద్వంద్వాలు మాత్రమే కాకుండగా బంధమోక్షములనే ద్వంద్వం కూడా మనస్సుకే కానీ ఆత్మస్వరూపమునందు అని సెటిల్మెంట్కి వచ్చేసాం అయితే ఇప్పుడు మనం భాష్యంలో ఒక ప్రధానమైన అంశాన్ని పరిశీలిస్తూ ఉన్నాం ఆ అంశం ఏమంటే బంధమోక్షములు కల్పితములు ద్వైతుల పూర్వపక్షం అది మామూలుగా ఎక్కడైనా మనం చాలా సెటిల్మెంట్ అయిపోయి మనకి క్లియర్గా తెలుస్తున్నటువంటి దానికి విరుద్ధంగా ఏదైనా ఉంటే అది ద్వైతుల పూర్వపక్షం అని మీరు చూసుకోవచ్చు దట్ ఈస్ హౌ ఇట్ ఫంక్షన్స్ దట్ ఈజ్ హౌ దే ఆపరేట్ ద్వైతుల పూర్వపక్షం ఏంటంటే వాళ్ళు వాళ్ళు పైగా ఈ పూర్వపక్షాన్ని చెప్పి అబ్బా మేము ఎంత గొప్ప పూర్వపక్షాన్ని ఎంత దండయాత్ర చేసాం అద్వైతం మీద అని కూడా వాళ్ళు సెల్ఫ్ కంగ్రాచులేషన్స్ ఇవి ఉంటాయి చూస్తే ఏమీ ఉండదు తర్వాత ఏమి మిగలదు సో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడికో వెళ్ళి స్టేట్మెంట్ ఒకటిచ్చారు ఇస్తే ఈ మహాకూటమి వాళ్ళు ఏం చేశారంటే ఆ బాహ్ ఎంత తప్పు మాట మాట్లాడేశాడు ఇదంతా కూడా ఎలక్షన్ ప్రాసెస్కి అంతకీ కూడా విరుద్ధం ఇది ఇలా మాట్లాడడం చాలా తప్పు వెంటనే చీఫ్ మినిస్టర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్కి ఆయన అరెస్ట్ చేసేయండి ఆయన కోర్టును ఉల్లంఘించేశాడు ఇది అది ఆయన ఇంత పొడుగు తాకీద ఒకటి రాసి నలుగురు పట్టుకెళ్ళి నలుగురు పట్టుకుని ఆయన చేతిలో పెడతారు ఎందుకు నలుగురు పట్టుకుని వేళ నలు ఎవడో ఒకటి ఇవ్వచ్చు కదా నలుగురు ఇటు పక్క పట్టుకుంటారు ఏ నలుగురు ఎలా పట్టుకుంటారు ఇంత కాగితం ముక్కనే ఆ నలుగురు పట్టుకుంటారు అవతల ఆయన్ని పట్టుకుంటారు ఆయన్ని ఇబ్బంది పెడతారు మీరు అలా నిలపడండి ఫోటోలు తీసి ఎవరూ సో ఇచ్చారు ఇప్పుడు ఈసీ ఏమని చెప్పిందంటే చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడిన దాంట్లో తప్పు మాకు ఏమీ కనపడలేదని చెప్పింది అప్పుడు ఏమైంది వీళ్ళు వీళ్ళ వీళ్ళ కంప్లైంట్ ఏమైంది చింపి పొట్లలో పారేస్తారు ఈ ద్వైతులు పూర్వపక్షాలు కూడా అలాగే ఉంటాయి అందుకే సారమేముండదు నిస్సారమైనటువంటి పూర్వపక్షం మీకు ఇమీడియట్గా ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుందేమో అని అలా చెప్పాను ఆ ఎగ్జాంపుల్ మీకు అనుకూలంగా లేకపోతే డ్రాప్ చేసేయండి సో వీళ్ళ పూర్వపక్షం ఏమిటంటే అదిగోనాయా నువ్వు దొరికిపోయావు నీకు వేదం మీద శ్రద్ధ లేదు ఉపనిషత్తుల మీద శ్రద్ధ లేదు గీత మీద నీకు శ్రద్ధ లేదు అద్వైతీ అదేమిటి మాకు గీత మీద దేవుని మీద ఉపనిషత్తుల మీద శ్రద్ధ లేదు లేదు నువ్వు భక్తి దేవుత గారు అదేలాగా అంటే చూడు నువ్వు బంధం కల్పితమే మోక్షమో కల్పితమో అంటే ఇంకీ శాస్త్రం ఎందుకు బంధం ఉంటే శాస్త్రం శాస్త్రం నేను కోసం అండి విముక్తి కోసమే కదా బంధం లేదంటున్నావు కదా నువ్వు యథార్థంగా లేదంటున్నావు కదా కాబట్టి శాస్త్రము వ్యర్థము ఒక ఒక ద్వైతాచార్యులు మంచి పండితులు ఆయన ద్వైతం బాగా ఆయన నన్ను ప్రశ్న అడిగాను ఏమంటే స్వామీజీ మీరు ఈశ్వరుడు సర్వేశ్వరుడేనంటారా కాదంటారా అంటే ఏమంటే నా దగ్గరికి వచ్చి సర్వేశ్వరుడేనంటారా కాదంటారా అంటే నేను ఏమంటాను కాదని నేను యు వెయిట్ తర్వాత మాట చెప్పండి అప్పుడే సమాధానం చెప్తానని అను ఉండొచ్చు కానీ అల్లా అంటే అది కూడా చూసారా ఈశ్వరుణ్ణి దేవుణ్ణి సర్వేశ్వరుడు కాదా అంటే దానికి కూడా ఎస్ అంటలేదు చూసారా అని దెబ్బలాటేస్తాడని నేను అయ్యో దానికేం మహాభాగ్యం అండి సర్వేశ్వరుడే అని చెప్పాను అంటే అప్పుడు ఆయన చూడండి బ్యాంకులో పది లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి ఒక ఆయన ఆ ఆ ధనానికి ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ప్రభువు అని అర్థం ఆ ధనానికి ప్రభువు అప్పుడు ఆయన ఏమంటారు లక్షాధికారి కావండి సపోజ్ ఆ పది లక్షలు బ్యాంకులో ఉన్నటువంటి పది లక్షలు హుళక్కి అనుకో విద్యా ఏమీ లేదు ఉన్నట్టు భ్రమేకాని లేదు అప్పుడు ఈయన లక్షాధికారి అంటారా అందరు అలాగే ఈ సర్వము మిథ్యే గనుక సర్వేశ్వరుణ్ణి సర్వేశ్వరుడు కాదనమాట ఆయన సర్వానికి ఈశ్వరుడు కాదనమాట సున్నాకి ఈశ్వరుడు అనమాట హులక్కి ఈశ్వరుడు అంటే ఆయన ఈశ్వరత్వం కూడా సున్నా ఇది ఉందంటే ఓ రాజుగారు ఉన్నారు ఆయన దగ్గర ప్రజలు ఎంతమంది ఉన్నారు సున్నా ఆయన దగ్గర ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు సున్నా ఇంకా ఆయన రాజుగారు ఏమిటి దేవుడు కూడా నువ్వు ఆ స్థితికి తీసుకొచ్చేవాయా అన్నాడు అది అద్వైతం కదా అలాగే ఇక్కడ కూడా బంధ మోక్షాలు కల్పితమై లేవంటున్నాడు కదా నా బంధో నా మోక్ష అంటుంటే నువ్వు శాస్త్రాన్ని ఏం చేసినట్టు దానికి అసలు ఏం విలువ లేకుండా చేసేస్తా ఎందుకంటే బంధం ఉంటే శాస్త్రం మనకి కొంత తత్వాన్ని బోధిస్తే అది తెలుసుకుని ఆ బంధం పోతే ఆ రకంగా మోక్షం వస్తే ఆ బాహ్ శాస్త్రం మనకు ఉపకారం చేసింది అని మనం అనుకుంటాం దానికి దండం పెడతాం దేవుడు అనుగ్రహం ఇవన్నీ కూడా సంభ యోగ్యంగా ఉంటాయి బాధం లేదు మోక్షం లేదు పుణ్యం లేదు పాపం లేదు సుఖం లేదు దుఃఖం లేదు ఈ శాస్త్రాలు ఈ పురాణాలు ఈ స్మృతి గ్రంథాలు వీటన్నింటినీ తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పరాయాలా ఏమి అని పరోపక్షం ఓకే దాన్ని మనం చర్చిస్తూ సో యత అవిద్యాధ్యారోపిత సుఖిత్వాది విశేష ప్రతిబంధాదేవ ఆత్మన స్వరూపేణ అనవస్థానం స్వరూపావస్థానంచి శ్రేయ ఇది అంతవరకు వచ్చాం చూడండి మీరు ఏది మీ స్వరూపమో దానిలో నిలిచి ఉంటే అది శ్రేయస్సు అది మోక్షము స్వరూప అవస్థానం శ్రేయ అది శ్రేయస్సు స్వరూపం నుంచి జారిపోవటమే బంధము ఏమంటాయి ఇప్పుడు ఈ స్వరూపం నుంచి జారిపోవడం ఎందుకు వస్తుంది అంటే తన యొక్క స్వరూపముపై వాస్తవంగా లేని ధర్మాలని అధ్యారోపణం చేసుకోవటం నేను ఇది నేనది అని తన స్వరూపంలో లేని ధర్మాలని తనపై అధ్యారోపణ చేసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ అహం సుఖీ అహం దుఃఖీ అంటాడు స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు ఏమంటాడు అహం సుఖీ అంటాడు స్టాక్ మార్కెట్ కింద పడిపోయినప్పుడే ఉంటాడు అహం దుఃఖీ అంటాడు కావాలి ఇప్పుడు ఈ పేకాట్ ఆడే వాళ్ళలో స్టాక్ మార్కెట్ అంటే కొన్ని రోజులు టైం పడుతుంది పేకాట్ అంటే అవర్స్ అండ్ మినిట్స్లో ఉంటుంది పేకాట్ ఆడుతూ ఉంటారు వీటికి జోకర్ పడుతుంది ముక్కలు తీసుకోగానే జోకర్ పడుతుంది జోకర్ పడగానే ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆట చూపిస్తాడు రెండు వందలు మూడు వందలు డబ్బు కలెక్ట్ చేసుకుంటాడు అందరి దగ్గర మహా ఉల్లాసంగా ఉంటాడు అహం సుఖీ అనుకుంటాడు ఈ రోజులో మళ్ళీ నెక్స్ట్ ఆట వస్తుంది ఇదేదో బాగా నెగ్గే ఆటలు అనిపిస్తుంది ఒక రకమైన భావన అనిపిస్తుంది అనిపిస్తే ఏదో ఆడుతుండగా కొత్తవాడు ఆట చూపిస్తాడు చూపిస్తే వీడు మునిగిపోతాడు కౌంటే అంతకుముందు వచ్చిన రెండు వందల రూపాయలకి ఇంకో యాభై తీసుకెళ్ళిస్తాడు అప్పుడు అహం దుఃఖీ అనుకుంటాడు చూసా విత్ ఇన్ దట్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ అహం సుఖీ అహం దుఃఖీ ఇప్పుడు వాస్తవంగా వాడు సుఖియా దుఃఖియా అంటే వాస్తవంగా ఏమీ కాదండి వాస్తవంగా ఈ సుఖిత్వము దుఃఖిత్వము అని ఒక అతీతమైన తత్వం వాడికి నే తన ఎందు సుఖిత్వాన్ని ఆరోపించుకుని సుఖయ్యాడు దుఃఖిత్వాన్ని ఆరోపించుకుని దుఃఖయ్యాడు ఎందుకంటే ఇప్పుడు వంద రూపాయలు వస్తే సుఖైపోతాడా వంద రూపాయలు పోతే దుఃఖైపోతాడా వాడి లోభం వాడిని అలా సుఖిగా దుఃఖిగా నిలబెట్టింది తప్ప వంద రూపాయలు వచ్చినందుకు మాత్రాన్ని వీడేమో అంత వంద రూపాయల మీద ఆ బతుకైతే అసలు ఆ ప్యాకెట్లో కూర్చునే కూర్చోడు వాడు అక్కడ కూర్చున్నాడంటే కొంత వంద రూపాయలు వచ్చినా పోయినా పర్వాలేదని కొంచెం ఆ రకం కేసేదనే కూర్చుంటాడు కాబట్టి వీడు దుఃఖపడుతున్నాడంటే లోభం వల్ల అజ్ఞానం వల్ల తన ఎందు సుఖిత్వాన్ని దుఃఖిత్వాన్ని ఆరోపించుకోవడం వల్ల అజ్ఞానం చేత వీడు సుఖీ దుఃఖి తప్పిస్తే వీడి స్వరూపము సుఖదుఖములకు అతీతమైనదే కాబట్టి తన ఇప్పుడు సుఖిత్వాది విశేష ప్రతిబంధ ఎప్పుడైతే అహం సుఖీ అహం దుఃఖీ అని అజ్ఞానం చేత ఆరోపించుకున్నాడో అప్పుడు తన స్వరూపము నుండి తన స్వరూపానికి తానే ఆటంకాన్ని వేసుకున్నాడు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే ఒక విషపు గుళికని నాలుగు కింద పెట్టుకుని మీరు మిఠాయి తిన్నారనుకోండి ఆ మిఠాయిలోకి ఏమి ఏమిటి ప్రవేశిస్తుంది విషం ప్రవేశిస్తుంది పెరుగు అన్నం తింటే పెరుగు అన్నంలోకి ఏమి వెళ్తుంది విషం వెళుతుంది మీరు ఎంత యోగ్యమైన పదార్థం తిన్నా అది విషం అయిపోతూ ఉంటుంది ఎందుకని ఆ విషపు గులికని నాలుగు కింద పెట్టుకున్నారు కనుక అదేవిధంగా అజ్ఞానంలో జీవిస్తున్నప్పుడు ఆత్మస్వరూపం మీద ఏ పరిస్థితులనైనా ఇవ్వేవో అధ్యారోపాలు చేసుకుని వీడు సంసారిగా బతుకుతూ ఉంటాడు దాని పేరే ఆత్మన అనవస్థానం నేను మీకు ఉపన్యాసం చెప్పట్లేదు టెక్స్ట్ పాఠం చెప్తున్నా మీరు గమనించారా స్వరూపేణ అనవస్థ అక్కడ ఉన్న వాక్యాన్ని వ్యాఖ్యానం చేసుకున్నాను పెట్టించి కొంచెం విస్తారంగా వ్యాఖ్యానం చేసుకున్నాను సో స్వరూపాన్నించి దూరం అయిపోవటం ఈ ప్రతిబంధాలు వీడు పెట్టుకున్న ప్రతిబంధాలే వీడు వేసుకున్న ప్రతిబంధాలు తప్ప ఎవడు వేయలేదు దేవుడు అసలే వేడు దేవుడికి పనే ఉందండి ఇప్పుడు అలాంటి అమాయకుడిని పట్టుకుని ఆ మీద ఒక బంధాన్ని దేవుడు వేసేస్తే దేవ దేవుడు న్యాయం కాదు కదా అది అలా ఎందుకు వేస్తాడు లేడు మనంతటా మనమే వేసేస్తూ ఉంటాం ఈ ప్రతిబంధాలను మనమే వేసేసుకుని వాటి బరువు కింద మనమే నలిగిపోతూ ఉంటాం అదే బంధము ఆ స్వరూపంలో నీచి ఉండడమే మోక్షము అని మనం నిర్ధారించటమైనది తర్వాత సుఖిత్వాది నివర్తకం శాస్త్రం ఆత్మని అసుఖిత్వాది ప్రత్యయకరణేనా నేతి నేతి స్థూలాదివాక్య ఆత్మస్వరూపవత్ అసుఖివాదిభేదూ నానువృత్స్ ఇక్కడ ఒక క్రిటికల్ అనాలిసిస్ తోటి మొదలుపెట్టారు మనం ఈ నబంధు నమోక్ష అనే శ్లోకాన్ని చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాము ఇంకొక పారాగ్రాఫ్లోకి వచ్చాము ఈ భాష్యం ఈ పారాగ్రాఫ్ మీరు కొంచెం ఓపిక్గా దీన్ని దీని నుంచి బయటపడాలి సో ఇక్కడ ఎనాలిసిస్ ఏం చేస్తున్నారంటే శాస్త్రము ఆత్మ ఇప్పుడు నేను సుఖిని దుఃఖిని దాన్ని సంసారి అంటారు సంసారి అని వీడి అనుకుంటాడే నేను సంసారిని అన్ అనే అర్థం ఏంటంటే నేను సుఖిని దుఃఖిని ఇప్పుడు వీడు చూడండి నేను మీరు జాగ్రత్తగా క్రిటికల్గా ఆలోచించండి ఇప్పుడు నేను భర్తను అంటాడు అనుకోండి నేను భర్తను అనగానే ఇమీడియట్గా దాని కరాలది ఏముంటుంది నేను సుఖిని ఆ నేను దుఃఖిని ఆవేళ పొద్దున్న ఆవిడ చక్కగా టిఫిన్ అది పెట్టి ప్రేమగా పలకరిస్తే నేను సుఖిని ఆవిడ ఏదో చికాకుపడి పిలవా అని చెప్పేసి నేను దుఃఖిని అంతే కదా నేను భర్తను దగ్గర ఆగదని నేను భర్తను దేర్ నేను సుఖిని ఆర్ నేను దుఃఖిని నేను భర్తను అలాగే భాగ్యను నేను తండ్రిని దేర్ ఫోర్ నేను సుఖిని ఆర్ నేను దుఃఖిని అన్ని సంబంధాలు ఇలాగే ఉంటాయి నేను ఆఫీసర్ని దేర్ ఫోర్ నేను సుఖిని ఆర్ నేను దుఃఖిని ఈ పోల్ ఆఫీసర్ల కింద పోల్ సు పోల్ ఇన్స్పెక్టర్స్ ఈ హై స్కూల్ టీచర్స్ని వాళ్ళనే వేస్తారు పోల్ సూపర్వైజర్స్ ఒక ఆయన పోలింగ్ సూపర్వైజర్ ఇంకా రాలేదు ఇంకా రాలేదని కంగారు పడిపోతున్నాడు ఆదుర్ద పడిపోతున్నాడు ఎందుకంటే పోలింగ్ సూపర్వైజర్గా నిన్ను వేసేము అంటే ఆ రోజుకి ఆయనకి ఐదు రూపాయలు బేటా ఇస్తారు పెరక్స్ ఉంటాయి ఏమో పెరక్స్ ఇవే ఇవే ఉంటాయి ఏమో హై టీచర్కి ఆ మాత్రం పెరక్స్ వచ్చాయంటే వ్యాసంకాలంలో ఉపయోగపడతాయి ఫ్యామిలీ ప్లాన్ సో హీఈ్ యాంగ్షియస్ వచ్చినందుకు సంతోషిస్తున్నాడు ఇంకొకడు నాకు ఎందుకు వచ్చిన గోలరా బాబు అయినా వచ్చిన దాన్ని కొద్ది నువ్వు దుఃఖిస్తున్నాడు కాబట్టి నేను ఆఫీసర్ని అంటే అది సుఖమా దుఃఖమా యూ డోంట్ నో సుఖీ ఆ దుఃఖీ కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏమంటుంది నువ్వు భర్తవు కావు అంటే కాపురం చేయ కాదు అలాగే తప్పుగా అర్థం చేసుకోవద్దు నువ్వు భర్తవు కావు అంటే భర్తృత్వము అనే అధ్యారూపం వల్ల వచ్చే సుఖీ దుఃఖీ స్టేటస్లు నీ స్వరూపంలో లేవు అలాగే నువ్వు ఆఫీసర్ కాబట్టి ఆఫీసర్ డ్యూటీ మానేసేయమని కాదు నువ్వు వెళ్ళి డ్యూటీ చేసేసాయి కానీ ఆఫీసర్ని అనే అధ్యారూపం వల్ల వచ్చే సుఖీ దుఃఖీ అనేటువంటివి నీ స్వరూపంలో భాగము కాదు అని శాస్త్రం చెప్తోంది ఓకే ఇప్పుడు శాస్త్రం ఏమని చెప్తోంది నేతి నేతి అని చెప్తోంది ఇక్కడ కూడా నా బో నుక్త అంటే నేతి నేతియే కదా నీయందు బద్ధత్వము లేదు నీయందు ముక్తత్వము లేదు అలాగే నీయందు సుఖిత్వము లేదు ఒక దృష్టాంతం ఆయన తీసుకున్నారు మనస్సు ఉల్లాసం నీ స్వరూపంలో కొత్తగా సుహమయం రాలేదురా బాబు నువ్వు ఆనంద స్వరూపుడు తప్పిస్తే సుఖీ అంటే దుఃఖీ అవుతాడు మళ్ళీ కాబట్టి సుఖిత్వము నీయందు లేదు అని శాస్త్రం చెప్పింది ఇప్పుడు శాస్త్రం చెప్పింది నా సుఖీ నా దుఃఖీ అని చెప్పింది ఆ నుఖీ అనే మాట తీసుకోండి తీసుకుని ఇప్పుడు శాస్త్రము సార్థకమా నిరర్థకమా అని మేము అంశం శాస్త్రము రిడెండెంటా పర్పస్ఫుల్లా ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి ఏదైనా ఒక ఒక విషయాన్ని శాస్త్రం చెప్తే మనకి తెలియంది శాస్త్రం గనక చెప్తే ఆ శాస్త్రం సార్థకము అవుతుంది అంతే కదండి అలా కాకుండా ఆత్మస్వరూపాన్ని గురించి శాస్త్రం ఏమీ చెప్పలేదనుకోండి అప్పుడు శాస్త్రం వేస్ట్ ఇది ద్వ ద్వైతుల పూర్వపక్షం ఏమండి అర్థమవుతుంది అది విత్మ ఓకే ఇప్పుడు ఆత్మా సుఖి అని వీడు భ్రమ పడుతున్నాడు అది యథార్థం కాదు శాస్త్రం వచ్చి చెప్పింది నా అని చెప్పింది సుఖీ ఇది నా నేతి కదా నేతి సుఖీ ఇది నా అంటే ఆత్మస్వరూపంలో నువ్వు అనుకుంటున్నటువంటి సుఖిత్వము అనే ధర్మము లేదు ఇప్పుడు సుఖిత్వము అనే ధర్మము లేదు అన్నదానికి అర్థము రెండు రకాల అర్థాలు వస్తాయి నై నయ్ నకారమున్న నై తత్పుర శక్తి రెండు రకాల అర్థాలు ఉంటాయి ఇప్పుడు సందర్భాన్ని గుర్తుంటుంది నేను అడుగుతా చెప్పండి ఇక్కడ టేబుల్ మీద గజము ఉన్నదా అని అడిగాను మీరు సమాధానం చెప్తా గజం అంటే ఏనుగు గజము ఉన్నదా అంటే మీరు ఏం చెప్తారు నా గజహ అని నా గజ అన్నదానికి అర్థం ఏంటి గజము లేదు అనే అర్థం అంతే అంతేనా లేకపోతే మరోటేదైనా ఉందని అర్థం మరోటేదైనా ఉందని అర్థం ఏం లేదు కేవలం అభావాన్ని బోధించింది అది ఒక నై ఇంకో అయం అబ్రాహ్మణ ఈయన బ్రాహ్మణుడు కాడు అంటే ఆయన అసలు మనిషే కాదనా లేకపోతే మరో కులం ఏదో దృష్టాంతం అలా వచ్చింది చెప్పాను మీరు మరో అనుకోకండి సో అయం నా బ్రాహ్మణ అంటే ఇతను బ్రాహ్మణుడు నా కాడు బ్రాహ్మణుడు కాడు అంటే గజహనాలాటిది కాదు అదే హీ సంబాడీ అదర్ దాన్ దాష్ అంతే కదా కాబట్టి అక్కడ నాకు అర్థం ఏమిటి అభావం కాదు అర్థం నాకు అర్థం ఏంటి భిన్న కాబట్టి నా గజహ దగ్గర అర్థం ఏంటి గజ అభావ నా బ్రాహ్మణ అన్నోట అర్థం ఏంటి బ్రాహ్మణ భిన్న అనర్థం అభావం కాదు అక్కడ ఒకడు ఉన్నాడు కదా కాబట్టి నైకి రెండు అర్థాలు వచ్చాయి ఉన్నాయి సంస్కృతంలో మరి సంస్కృతంలో ఇటువంటివన్నీ అలాగ శాస్త్రంలో విచారం చేస్తారు శాస్త్రంలో విచారం అంటే ఇలాగే ఉంటుంది శాస్త్ర విచారం శాస్త్ర విచారాలు అక్కర్లేదండి మనం అందరం కూర్చొని భజన చేద్దాము అంటే శివకుమారా శివకుమారా అని నేనంటాను శివకుమారా శివకుమారా మీరు అనండి వరగంట సేపు కాలక్షేపం చేసి టిఫిన్లోకి తీసుకుని నేర్చకపోవచ్చు ఇంకా అర్థం అంటే ఇంకే ఉంటుంది శాస్త్ర విచారం ఉంటే వారు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆత్మా నా సుఖీ అని అన్నాం ఇక్కడ టాపిక్ అది భాష్యకారులు దాన్ని టేకప్ చేశారు ఇప్పుడు ఆత్మా నా సుఖీ అంటే శాస్త్రము సుఖిత్వము ఆత్మ ఎందు లేదు అని చెప్పి ఊరుకుంటుందా అలా చెప్పు శాస్త్రం ఏమీ చేయలేదు సంథింగ్ ఇట్ డిడ్ నాట్ ఇంపార్ట్ ఎనీథింగ్ టు ఆత్మ ఇట్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ జస్ట్ లేదని చెప్పి అలా ఊరుకుందా అలా అర్థం చెప్దామా అభావ మాత్రమే అని అర్థం చెప్దామా నేతీకి లేకపోతే సుఖీ కాదు అంటే అర్థం ఏమిటంటే అసుఖిత్వం అనేది ఆత్మలో ఉందని చెప్పింది అని అర్థం చెప్దామా సుఖిత్వము సుఖభిన్నమైన తత్వం ఒకటి ఆత్మలో ఉన్నది అని చెప్దాము ఎందుకంటే అలా చెప్పడం మీరు పాయింట్ అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్పడం అంటే సుఖి కాదు అనే అభావ మాత్రమే శాస్త్రం చెప్తే శాస్త్రము ఏది కొత్తగా చెప్పింది ఏది లేదు కాబట్టి వ్యర్థం అయిపోతుంది రిడెండెంట్ అవుతుంది అలా కాకుండా ఏమీ లేదని చెప్పడం కోసం రాలేదు శాస్త్రం ఏదో ఒకటి ఉందని చెప్పడం కోసం వచ్చింది ఏమిటి ఉంది నా అంటే ఏముంది అంటే సుఖిత్వ భిన్నమైనటువంటి ఒక స్థితి ఆత్మయందు ఉన్నది సుఖిత్వ భిన్నమైన స్థితి అంటే ఏమిటి అసుఖిత్వం బ్రాహ్మణ భిన్న అంటే అబ్రాహ్మణ అన్నట్టుగా అసుఖిత్వం ఇప్పుడు ఆత్మయందు అసుఖిత్వము గలదు అని శాస్త్రం చెప్పింది కాబట్టి ఇప్పుడు మనకి శాస్త్రాన్ని బట్టి ఏం తెలిసింది ఆత్మయందు అసుఖిత్వము గలదోనే కొత్త విశేషం మనకి తెలిసింది ఆ కొత్త విశేషం తెలిసింది కాబట్టి శాస్త్రము సార్థకమైనది అని రెండు పక్షాలు ఈ రెండు పక్షాలు మీకు అర్థమయ్యాయా శాస్త్రయోనిత్వాధికరణంలో బ్రహ్మని శాస్త్రయోనిగా చెప్పారు అంటే పరబ్రహ్మని తెలియాలంటే శాస్త్రాన్ని బట్టి తెలియాలని చెప్పారు శాస్త్రాన్ని బట్టి తెలియాలని చెప్పిన సందర్భంలో అక్కడ శాస్త్రంలో విశేషణాలన్నీ నా నా నా అని ఉన్నాయి ఆ విశేషణాలన్నిటికీ అభావం మీరు చెప్పి కూర్చున్నారనుకోండి ఇప్పుడు మీరు బ్రహ్మ గురించి మీకు ఏమైనా తెలిసిందా ఏమీ తెలియదా బ్రహ్మలో ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారాయా అంటే ఎవరున్నారా ఎవళ్ళు లేరో చెప్పూరుకుంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారో చెప్పినట్టు కానీ లేదు బాగుమరులు ఉన్నాడా లేడు కొడుకున్నాడా లేడు కూతురున్నాడా లేడు మరి అరే లేడు సరైన ఎవరైనా హోళ్ళు ఉన్నారా చెప్పాలా అక్కర్లేదా ఆత్మ ఎందు సుఖం ఉందా లేదు దుఃఖం ఉందా లేదు ధర్మం ఉందా లేదు అధర్మం ఉందా లేదు పుణ్యము లేదు పాపము లేదు బంధము లేదు మోక్షము లేదు ఇప్పుడు నువ్వు ఆత్మ గురించి ఏమైనా చెప్పినట్టా చెప్పలేదు కాబట్టి శాస్త్రం వ్యర్థము అంటే శాస్త్ర యోనిత్వానికి భంగమైందా లేదా అది ఓకే అయితే ఇప్పుడు ఏమందాం ఆత్మా సుఖీ ఇది నా అనే వాక్యానికి మనం అర్థం ఏమని చెప్దామంటే ఆత్మ గురించి శాస్త్రము సంథింగ్ పాజిటివ్ చెప్తోందని చెప్దాం అభావ మాత్రం చెప్పడం కాదు సంథింగ్ పాజిటివ్ చెప్తోంది ఏమిటి ఏమిటి వాట్ కుడ్ బి దట్ పాజిటివ్ సుఖీ నా అని చెప్పింది కదా అంటే ఆత్మ ఎందు అసుఖిత్వము కాలదు అమ్మా ఆత్మ గురించి ఒక కొత్త విషయాన్ని శాస్త్రం చెప్పింది అలా తీసుకుంటాం అదే అంటున్నారా సుఖిత్వాది నివర్తకం శాస్త్రం అంటే నా సుఖి అని చెప్పేటువంటి శాస్త్రము శాస్త్రము అంటే వేదవాక్యము ఆత్మని సుఖిత్వాది నివర్తకం శాస్త్రం ఆత్మయందు నా సుఖి అని బోధించినటువంటి శాస్త్రం ఏదైతే కలదో అది అసుఖిత్వాది ప్రత్యయకరణేనా ఆత్మయందు అసుఖీ అనే ఒక కొత్త విషయాన్ని మీకు చెప్పడం ద్వారా సుఖి కాదు అని తోసిపుస్తుంది కాబట్టి నా అని ఉన్న చోటల్లా దాని ఆపోజిట్ ఉంది అని అర్థం చెప్పుకుందాము అభావం కాదు ఆపోజిట్ ఉంది అని అర్థం చెప్పుకున్నాము ఎందుకంటే ఇప్పుడు అభావం నకారానికి అన్నిటికీ అభావం చెప్పారు అనుకోండి అల్టిమేట్గా బ్రహ్మ నిర్గుణం అని ఎందుకంటే ఇంకా అన్నీ కొట్టిపారిస్తే ఇంక నిర్గుణము నిర్గుణము నిష్క్రియ నిరంజనము అలా తేరుతుంది అలా కాకుండగా నా అన్నదానికి అభావం అని కాకుండా భిన్నము అర్థం చెప్తే అమ్మ ఎన్ని నాలు ఉన్నాయో అన్ని గుణాలు ఆత్మకు వస్తాయి ఆత్మ అర్బ్రహ్మకు వస్తాయి కాబట్టి వీళ్ళు సగుణవాదులు వాళ్ళకి ఏదో కొన్ని గుణాలు పెట్టాలి అలాగా ఆర్గ్యూ చేస్తున్నారు నేతి నేతి అస్థూలాది వాక్యై ఆత్మస్వరూపవత్ అసుఖిత్వాద్యి సుఖిత్వాది భేదేషు నానువృత్తోస్తి ధర్మ ఇప్పుడు ఆత్మ స్థూలంగా అంటే దిట్టంగా ఉంటుందా లేకపోతే చిక్కిపోయి ఉంటుందా అని ఓ ప్రశ్న వచ్చింది అసలు దానికి సమాధానం ఏం చెప్పారు అస్థూలం అనను అని చెప్పారు బృహదారం నికంలో ఉంది బాగా బలిసేమీ లేదు ఆత్మా చిక్కి లేదు ఆత్మా అని చెప్పారు ఇప్పుడు అస్థూలం అని చెప్తే స్థూల భిన్నమైన ఒకనొక ధర్మము ఆత్మయందు కలదు అని అర్థం చెప్పారనుకోండి సపోజ్ స్థూల భిన్నమైన ఒకనొక ధర్మము ఆత్మయందు కాలదు అలాగే అసుఖీ అని అంటే సుఖ భిన్నమైన ఒకనొక ధర్మము ఆత్మయందు కాలదు అని కనుక మీరు అర్థం చెప్తే అప్పుడేమవుతుందో తెలుసిన ఆత్మ ఇప్పుడు బంగారం నగలన్నింటిలోనూ ఉంది కదా బంగారానికి ఎన్ని ధర్మాలుంటే అన్ని ధర్మాలు ఆ నగలన్నిటి మీకు ప్రకటమవుతూ ఉంటాయి కదా అలాగే ఆత్మ అసుఖీ సుఖ సుఖిత్వానికి భిన్నమైన అసుఖి అనే స్టేటస్ ఆత్మలో యథార్థంగా ఒక ధర్మము ఉంది అని చెప్తే ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఆ ధర్మం కూడా అనుభవానికి వస్తూ ఉండాలి అంటే నేనేగా ఆత్మస్వరూపుడను ఆత్మ ఎప్పుడూ ఉన్నది కదా కాబట్టి ఆత్మయందు అసుఖి అనే ధర్మం కూడా ఉంది గనక ఆ ధర్మం కూడా అనుభవానికి వస్తూ ఉండాలి ఎప్పుడూ వస్తూ ఉండాలి అలా వస్తుందా ఎవరికైనా రావటం ఆత్మ సత్ అని చెప్పారు ఉన్నదియే ఆత్మ ఉన్నది అది అది సర్వకాలములలో సర్వులకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఆత్మ చిత్ అని అన్నారు ఏడుక అది సర్వులకు సర్వకాలములలో అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ విధంగా ఆత్మా నా సుఖీ అని చెప్పారు ఆత్మా నా అని చెప్పడం ద్వారా ఒక అసుఖిత్వము ఒక స్పెషల్ క్యారెక్టర్ మీకు అనుభవానికి వస్తుందా లేదు సత్ చితు అనే బేసిక్ థింగ్స్ తప్ప ఆపోజిట్స్ లేని ఆ సచిత్ తప్ప ఆత్మస్వరూపంలో మీకు ఏదీ అనుభవానికి రావటం ఏ అనుభవం కలిగినా అది అజ్ఞానము చేత ఆరోపితమైన అనుభవమే మీరు ఆరోపించకుండా తనంత తానుగా మీకు ఏది అనుభవానికి వస్తుంది తండ్రి ఆరోపిస్తే అనుభవానికి వచ్చిందా తనంత తానుగా అనుభవానికి వచ్చిందా ఆరోపిస్తే వచ్చింది సత్ ఉండుట ఇది ఆరోపిస్తే వచ్చిందా తనంత తానుగా వచ్చిందా తనంత తానుగా వచ్చింది నేను దుఃఖిని అనే అనుభవము ఆరోపిస్తే వచ్చిందా తనంత తానుగా వచ్చిందా ఆరోపిస్తే వచ్చింది వీరు పని కట్టుకుని గుర్తు చేసుకుంటే వచ్చింది లేకపోతే లేదు ఏమండి సపోజ్ సతు చితు సతు చితు మాత్రమే కాకుండా అసుఖీ అనే ధర్మం కూడా ఆత్మలో స్వతసిద్ధంగా ఉన్నట్లయితే శాస్త్రం చెప్పింది కాబట్టి స్వతసిద్ధంగా ఉంది అని అంటున్నాడు మీరు శాస్త్రం చెప్పింది కదా నా సుఖి అని చెప్పింది కదా కాబట్టి నా సుఖి అంటే అభావం మాత్రం కాదు ఒక ధర్మము అసుఖి అనే ఒక ధర్మము ఆత్మలో యథార్థంగా ఉంది ఉంటే నేను ఉన్నాను అనగానే ఆ సుఖి అనే ధర్మం కూడా అనుభవానికి రావాలి వచ్చిందా రావట్లేదు నా అనువృత్తితోస్తే ధర్మ ఓకే దీన్ని బట్టి ఏం తేల్చారు మీరు కాబట్టి నా సుఖి అంటే అక్కడ और असुखित्तर्मने अर्थम का मरथमो ना सुख केवलमू सुखी अनेंटी आ स्टेटसत्मु सुख अभाव मतमेव बोध्यते बंध अभाव मतमेव बोध्यते मोक्ष अभाव मतमेव बोध्यते केवलमो अभावि शास्त्र ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటుంది ఆత్మ గురించి డైరెక్ట్గా పాజిటివ్గా చెప్పేది ఏమీ ఉండదు ఎనువృత్ సార్ నా అధ్యారోప్యేత సుఖిత్వాలక్షణో విశేష ఉష్ణత్వ విశేషవతీ అగ్నౌషీత ఇప్పుడు అగ్ని ఉండదు అగ్నియందు ఉష్ణమో అనే ధర్మం ఉన్నది అగ్ని అనగానే ఉష్ణమో అనే ధర్మము వెంటనే వచ్చేసింది తోకలాగా వచ్చేసింది అది రా ఉష్ణము ధర్మం రాకుండా అగ్ని ఉంటుందా ఉండదు ఎప్పుడైతే ఉష్ణమో అనే ధర్మము అగ్నియందు అనువృత్తమై ఉన్నదో అటువంటి ఉష్ణ ధర్మముతో కూడి ఉండే అగ్నియందు శీత అనే ధర్మాన్ని అధ్యారోపణ చేస్తారా చేయ ఓకే ఆత్మయందు అసుఖీ అనే ధర్మము అనువృత్తమైపోయి దాంట్లో ఉంది ఆత్మస్వరూపంతో పాటుగా అది కూడా అనువృత్తమైపోతే అప్పుడు మీరు అహం సుఖి అనే అనుభవం మీకు ఏనాడు ఎప్పుడు కలగనే కూడదు కానీ కలుగుతోంది ఆరోపణ చేసిన కలుగుతోంది తర్వాత మీరు స్వరూపత అన్ని ఆరోపాలని కొట్టేసి అలాగా శాంతంగా ఉన్నప్పుడు కూడా మీకు ఆనందానుభవం కలుగుతోంది కాబట్టి సుఖిత్వానుభవం కలుగుతోంది కాబట్టి అసుఖీ అనేది ఆత్మ యొక్క ధర్మము కాదు దుఃఖిత్వానుభవం కలుగుతోంది కాబట్టి అదుఖీ అనేది ఆత్మ యొక్క ధర్మము కాదు పాపానుభవం కలుగుతోంది కనుక అపాప అన్నది ఆత్మ యొక్క ధర్మము కాదు పుణ్యానుభవం కలుగుతోంది కనుక అపుణ్య అన్నది ఆత్మ యొక్క ధర్మము కాదు అంటే ఇవేమీ ఆత్మ యొక్క ధర్మాలు కావు కాబట్టి నయ్యులకన్నిటికీ అర్థము నా సుఖం నా దుఃఖం నా పాపం నా పుణ్యం ఈ నయ్యులకు అర్థం ఏమిటంటే ఆత్మయందు ఏవో కొన్ని ధర్మాలని చెప్పడమో తాత్పర్యం కాదు కేవలము సకల ధర్మ నిరాకరణమే ఈ నయయులకు తాత్పర్యం తెలిసిందండి అప్ యు ఆర్ విత్ అప్పుడు ఒక సమస్య మన మన ఒరిజినల్ సమస్య అలాగే ఉంటుంది ఏమిటా ఒరిజినల్ సమస్య అంటే శాస్త్రం ఆత్మ గురించి పాజిటివ్గా ఏమీ చెప్పలేదన్నమాట ఏది ఏది ఆత్మ కాదో చెప్పే సవతరపు పోయిందనమాట అంటే ఆత్మ గురించి ఏమీ చెప్పలేదన్నమాట ఆత్మ గురించి సంథింగ్ క్లియర్ కట్గా పాజిటివ్గా ఏమీ చెప్పలేదు మరి బ్రహ్మాత్మ శాస్త్రయోని ఎలా కాలేదు శాస్త్రము చేత తెలియబ తెలుపు చేయబడిన స్వరూపము కలది కాలేదు అది శాస్త్రయోని అంటే శాస్త్రము చేత తెలుపబడే స్వరూపము కాలది శాస్త్రయోని కాలేదు బ్రహ్మ ఓకే కాకపోతే ఏమైనట్టు శాస్త్రం వ్యర్థమైంది అనే పాయింట్ అలా ఉంటుంది కొంచెం ఓపిక పట్టండి అయిపోవచ్చుంది అంటే ఇక్కడ ఇక్కడ యోగము ఆ ఆత్మస్వరూపాల్లో నిలిచి ఉండుట అది యోగము జ్ఞాన యోగము ఏమిటి ఇక్కడ యోగము అంటే మీలో అంతకుముందు లేని దానితోటి మీరు కలుసుకోవడం యోగం కాదు ఇక్కడ కాబట్టి ఇక్కడ యోగము అంటే ఇప్పుడు యోగం పట్టిందంటారు ధనయోగం అంటే అర్థం ఏంటండి ఇంతకుముందు లేని ధనంతో ఇప్పుడు కలయికొచ్చింది వాహన యోగము అంటే మొన్న చెప్పాను వాహన యోగం అంటే ఇంతకుముందు లేని వాహనంతో ఇప్పుడు కలయిక వచ్చింది వాహన యోగం అంబులెన్స్ తోటి కలయికొచ్చింది సో అలాగే ఈ జాతకాల్లో అక్కడ గురు యోగము శుక్ర యోగము అలాంటి పదాలు ఉండే ఉంటాయి బహుశా ఉన్నాయేమో అనుకుంటున్నాను ఉందనుకోండి సపోజ్ ఉంటే ఎగ్జాంపుల్లో లేకపోతే తీసేయొచ్చు గురు యోగము వీడికి గురువుతో సంబంధం లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఓకే జ్ఞాన జ్ఞానం వల్ల అంతకుముందు కొత్తగా లేని దానితోటి వీడికి ఇప్పుడు కలయిక రావాలి ఏం లేదు అలాగా ఎందుకంటే నువ్వు చెప్తున్న జ్ఞానము అంతా నా నా నా నా నా జ్ఞానమేగా ఏం కొత్తగా ఏం కలగి ఏమీ లేదు కాబట్టి శాస్త్రం చేసిన ఉపకారం ఏమీ లేదు అంటే వారు వెరివాడ ఇక్కడ ఆత్మ విషయంలో ఇక్కడ యోగము అంటే అంతకుముందు లేని దానిని ఏదో ఒకదానిని పొందుట కాదు మరి ఏమిటయ్యా యోగం అంటే ఇక్కడ అంటే టు రిజెక్ట్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ సచ్ ఇది ఆత్మా యోగా అంచేతనే దీన్ని ఆత్మసన్యాసయోగము ఆత్మయందు ఎన్ని అనాత్మ అధ్యాూపాలు ఉండడానికి అవకాశం ఉంటుందో అన్నిటినీ రిజెక్ట్ చేయటమే యోగము అంచేతనే దీన్ని వియోగం యోగ సంహితము వియోగమేవ సంతం యోగమిత్యాచక్షతే శంకరు భాష్యంలో కఠోపరిషత్ భాష్యంలో పేరు అది వియోగం అది వియోగం తప్ప యోగం ఏం లేదు వియోగం అది కానీ వియోగాన్నే మహర్షులు యోగంగా చెప్పేవారు ఇచేతనే మోక్షమనేది కల్పితమైన సంసారం వియోగమే మోక్షం ఇంకంతకంటే ఇంకేమీ